కనుక ఉపేయము నిత్యము నిత్యము అంటే కాలాతీతము టైమ్లెస్ టైమ్లెస్ ఇవాళ ఉంటుందా రేపు ఉంటుందా ఇవాళ ఉండదు రేపు ఉండదు ఇట్ ఈజ్ ఆల్వేస్ దే టైంలో ఉండదు అది నా స్వరూపాన్ని నేను తెలుసుకోవటానికి ఇప్పుడు నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి ఇప్పుడు బస్సు ఎక్కితే రేపు పొద్దునకి చేరతారు కానీ మీ స్వరూపాన్ని మీరు నిర్మమహా నిరహంకారా అవ్వాలనుకోండి ఎంత టైం పడుతుంది అరే టైం పట్టి ఇది కాదు అదే నౌ నౌ దిస్ మూమెంట్ యూ షుడ్ నో దట్ దేర్ ఈస్ నో మమా అండ్ దేర్ ఈస్ నో అహమ్ ఇన్ యూ తెలుసుకుంటే ఇప్పుడే తెలుసుకోవాలి నువ్వు ఇప్పుడు తెలుసుకోకపోతే ఇంకెప్పుడూ తెలుసుకోలేవుతావు ఎందుకంటే దాన్ని భవిష్యత్తులో తెలుసుకునేది కాదు అదే భవిష్యత్తుని ముందు కల్పించడం ఆ కల్పితమైన భవిష్యత్తులోకి తెలుసుకోవడాన్ని పోస్ట్పోన్ చేయడం వాయిదా వేయడం భవిష్యత్తు లేకుండా వాయిదా వేయగలుగుతారా మీరు భవిష్యత్తు లేకుండా వాయిదా వేయలేరు భవిష్యత్తుని కల్పించి వాయిదా వేస్తారు ఎందుకంటే భవిష్యత్తు అనేది లేదు మీరు కల్పించాలి దాన్ని ముందు మానసికంగా దాన్ని కల్పించాలి కల్పించి దీన్ని వాయిదా వేయాలి మనిషి అలాగంటి పనే చేస్తూ ఉంటాడు ఎనీవే ఐఎం నాట్ అగ్నిస్ట్ ద క్రోనాలాజికల్ టైమ్ యూ ఇస్ కీపింగ్ మైండ్ నేను ఖండిస్తున్నది సైకలాజికల్ టైంనే ఖండిస్తుంటాను మంచిది కాబట్టి ఉపేయము నిత్యము ఉపేయము ఏకరూపము ఉపేయం అంటే ఆత్మ ఇక్కడ అది ఏకరూపము అంటే అద్వయము దాని ఎందు భేదములు లేవు ఇప్పుడు ఉపేయము ఏకరూపము అన్నదానికి నేను వివరిస్తే చూడండి మీరు నేనున్నాను నేను అంటాను ఐ ఆమ్ బ్రదర్ ఐ ఆమ్ సన్ ఐ ఆమ్ ఫాదర్ అని మూడు చెప్పాను ఈ మూరింటిలో ఐ విత్ బ్రదర్ ఐ విత్ ఫాదర్ ఐ విత్ సన్ ఈజ్ డిఫరెంట్ కదా ఐ యాజ్ ఫాదర్ ఐ యాజ్ బ్రదర్ ఐ యాజ్ సన్ డిఫరెంట్ కానీ యామ్ ఈజ్ నాట్ డిఫరెంట్ కాబట్టి ఆ యామ్నెస్ అంటే ఆ సత్త అది నా స్వరూపం అది మార్గం ఆ మారకుండగా నిలిచి ఉండే సద్రూప సత్స్వరూపమునందు ఐఎస్ బ్రదర్ ఐఎస్ సన్ ఐఎస్ ఫాదర్ అనేవి అధ్యారోపములు చేయబడ్డాయి కాబట్టి ఈ అధ్యారోపములు అనేకములు అది సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఓ దేశంలో ఒక అధ్యారోపం ఉంటుంది మరో దేశంలో ఇంకో అధ్యారూపం ఉంటుంది ఇప్పుడు వీడు ఉన్నాడు విలేజ్లో తల్లిదండ్రులు ఉన్నారు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్లో భార్య పిల్లలు ఉన్నారు భార్య సంతానం తర్వాత చూద్దాం భార్య ఉంది ఇప్పుడు వీడు హైదరాబాదులో బస్సు ఎక్కి విజయవాడలో వెళ్తున్నాడు విజయవాడ దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు వెళ్తున్నాడు వెళ్తుంటే వీడు ఆ బస్సు విజయవాడ వైపు పోతుంటే వీడేమిటి వీడు కొడుకు కొడుకు పోతున్నాడు అటు అంతే కదా ఆ కొడుకు అనే భావనలో ఆ పర్సనాలిటీలో ఫిక్స్ అయ్యి వెళ్తాడు వాడు అక్కడ తండ్రి గారి దగ్గర రెండు రోజులు మూడు రోజులు ఉండి వచ్చేస్తున్నాడు బస్సు మళ్ళీ హైదరాబాద్ బస్సు వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఏమిటి వీడు ఈజ్ నాట్ కొడుకు ఎనీమో ఈజ్ హస్బెండ్ మొత్తం పెర్సనాలిటీ మారిపోతుంది కొడుకు పెర్సన్ ఈజ్ నాట్ ది సేమ్ యాజ్ హస్బెండ్ పెర్సన్ బట్ ఈ అధ్యారోపానికి మూలంలో ఉండే అస్తిత్వం ఏది కలదో అది సమానము అది ఆత్మ అది ఏకరూపము ఆ అస్తిత్వము ఆ సత్ నాలో మీలో సకల ప్రాణులలో ఏకరూపము అది ఆత్మ అది తెలుసుకోవాలి నిత్య ఏక రూపీ తస్ సహ్యాభ్యంతరం అజమాత్మతత్వం ప్రకాశతే స్వయమే సో ఈ సగ్రాహ్యభావ హేతున ఇది ఆత్మ అగ్రాహ్యము అని అది ఉపేయము అగ్రాహ్యము అని ఇది చక్కగా ఈ కారణకార్యభావాన్ని స్పష్టంగా ఈ హేతువు చేత దీన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు నిషేధపూర్వకంగా అజంప్రకాశతే పుట్టుకలేని ఆత్మతత్వము అలా ప్రకాశిస్తుంది తాను పుట్టుకలేని ఆత్మస్వరూపుడను అని స్వయంగా తెలుసుకుని ఆత్మనిష్ఠుడై ఉండిపోతాడు అదే అజంప్రకాశతే అనే అభిప్రాయం అంటే ఏమిటనమాట ఈ తండ్రి కొడుకు తల్లి కూతురు ఈ బంధాలు బాంధవ్యాలు అనుబంధాలు ఇవన్నీ వాటికి ఉండే సెంటిమెంట్ ఏదో వాటికి ఉంటుంది ఇప్పుడు నేను ఆ సెంటిమెంట్ని ఏదో తిరస్కరించారని మీరు అనుకోద్దు మీరు నేను సెంటిమెంట్ను తిరస్కరిస్తానో సపోర్ట్ చేస్తానో తెలుసుకోవాలనుకుంటే మాలవి కాగ్ని పాఠానికి రండి అప్పుడు తెలుసు దాని సందర్భం అది ఇక్కడ సెంటిమెంటు సందర్భం కాదు ఇదే కాబట్టి ఇక్కడ అజం పుట్టుకలేని ఆత్మతత్వము మరి ఈ పుట్టేను గోవీళ్ళు తల్లిదండ్రులు వీడేమో కొడుకు వీడేమో అన్న వీడు చెల్లి ఇప్పుడు పుట్టి పుట్టుకనేది ఒకటి ఉండకపోతే అన్నం ఉండడు అన్నంటే ఎవడు తనకంటే ఎవడి తర్వాత నేను పుట్టానో వాడు అన్న నాకు పుట్టుక లేకపోతే ఇంకా అన్న ఎవడండి అన్న లేడు తమ్ముడు లేడు పుట్టుకుంటే పుట్టుక నుంచి ఇవన్నీ కొట్టుకొస్తాయి మద్రాసి పంజాబీ ఇటువంటి రీజియనల్ డిఫరెన్సెస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పుట్టాను అనే బేసిస్ మీద వస్తాయి ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాను ఎక్కడికో వెళ్తే అమెరికా వాషింగ్టన్లో వాళ్ళు అక్కడ ఒక ఆయన మా అబ్బాయి అండి అని చూపించాడు మూడేళ్ల కుర్రాడిని చూపిస్తే అని పైగా చెప్పాడు ఇక్కడ యుఎస్లోనే పుట్టాడు అండి అని చెప్పాడు అంటే నేను చెప్పాను ఈజ్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అని చెప్పాను ఎలిజిబుల్ ఈ తండ్రి ఎలిజిబుల్ కాదు తండ్రి ఇండియాలో పుట్టి అక్కడికి వెళ్ళాడు ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇమ్మగ్రేషన్లో వెళ్ళాడు కానీ వాడు ఎలియబుల్ ఎందుకని వాడు అక్కడ పుట్టాడు వాడు పుట్టినట్టుగా అక్కడ హాస్పిటల్లో రికార్డు ఉంది రేపు పొద్దున్న వాడి మీద ఆ ఏజ్ వచ్చేసిన వెంటనే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్కి అప్లై చేయొచ్చు దిగ్గాడు మానాడు యూ కెన్ కంటెస్ట్ ఫాదర్ కెనాట్ డూ ఇట్ కాబట్టి పుట్టుకు చుట్టూ ఈ ప్రపంచము ఈ సంసారమంతా తిరుగుతూ ఉంటుంది కానీ ఈ పుట్టుకు చుట్టూ తిరిగేటువంటి సంసారమంతా కూడా ఇదంతా కూడా ఒక క్రీడ ఆ చైతన్యాకాశంలో జరిగేటువంటి ఒక నాటకం ఇది జగన్నాటకం ఇట్స్ ఎ హై డ్రామా ఇట్ ఈస్ దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్ ఇదంతా కూడా ఒక భ్రమ ఇూషన్ కాబట్టి మీరు సత్య ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం కుదరదు ఎందుకంటే అది అగ్రాహ్యం మీరు తెలుసుకోవలసిందల్లా ఏది భ్రమయో ఏది అసత్యమో దానిని భ్రమగా అసత్యంగా తెలుసుకుంటే సరిపడుతుంది సత్య ఆత్మతత్వాన్ని మీరు తెలుసుకోరు అది తనంత తాను స్వయంగా ప్రకాశిస్తుంది నా స్వరూపం ఇది అని అది తనంత తాను స్వయంగా ప్రకాశిస్తుంది మీరు చేయాల్సిందల్లా ఆత్మతత్వము అగ్రాహ్యము అజము నేను పుట్టలేదు నేను మనస్సు చేత నిర్ధారింపబడేవాడిని కాను దేహము నా స్వరూపంలో భాగం కాదు అని మీరలా నిశ్చల ఆకాశంలో ఉండిపోండి నిర్వాసనంగా వాసనలేమీ లేకుండా ఉండిపోండి థాట్స్ ఏమీ లేకుండా అలా జస్ట్ బీ ఉండిపోండి ఆల్రెడీ మీరు పుట్టుకలైన ఆత్మస్వరూపులై ప్రకాశిస్తున్నారు అజం స్వయమేవ తనంత తానుగానే ప్రకాశిస్తూ ఉంటుంది ఆహా సబాహ్యాభ్యంతరం అజం ఆత్మతత్వం స్వయం ప్రకాశతే ఆత్మస్వరూపము బాహ్యము అదే ఆభ్యంతరము అదే వీడు ఏం చేస్తాడంటే జగత్తని బాహ్యం అంటాడు తను ఆభ్యంతరం అని డివిజన్ పెట్టుకున్నాడు ఇప్పుడు మీరు బాహ్యం ఏదైతే అన్నారో అది ఏమిటది ఈజినెస్ ఈజినెస్ ఉంది ఉంది ఉంది ఉంది ఉంది అది బాహ్యం ఆభ్యంతరం ఏమిటి యామ్నెస్ ఉన్నాను ఉన్నాను ఉన్నాను ఉన్నాను దాని మీద తండ్రి అన్నప్పుడు తండ్రినై ఉన్నాను కొడుకు అన్నప్పుడు కొడుకునే ఉన్నాను సిటిజన్ అన్నప్పుడు సిటిజన్ ఉన్నాను దుఃఖి అంటే దుఃఖినే ఉన్నాను సుఖి అంటే సుఖినై ఉన్నాను ఆభ్యంతరం ఎప్పుడూ కూడా ఉన్నాను ఆ ఉన్నాను మీద ఎవేవేవో వీడు అధ్యారోపణం చేసుకుంటాడు మీరు అధ్యారోపణం చేసుకోవడం మానిస్తే మీకు అసలు సంసారమే లేదండి ఏమీ లేదు సంసారం అధ్యారోపం వల్లే దుఃఖం ఇప్పుడు లోకంలో రోజు కొన్ని వేల మంది చచ్చిపోతూ ఉంటారు మృత్యువు దుఃఖహేతువు కాదు ఫలానా వ్యక్తి ఉండే అధ్యారోపణ దుఃఖహేతువు అవుతుంది తప్ప మృత్యువు బైట్ సెల్ఫ్ దుఃఖహేతువు కాదు అలాగే జన్మ బైట్ సెల్ఫ్ అది సుఖహేతువు కాదు ఎందుకంటే రోజు కొన్ని వేల శిశువులు పుడుతూ ఉంటారు ఇప్పుడు ఈ పుట్టుకలన్నిటికీ మనం పార్టీ ఎక్కడ చేసుకోగలుగుతాము కాబట్టి అది సుఖహేతువు కాదు ఫలానా నాది నేను అని ఆ అధ్యారూపం చేత ఆ సుఖ దుఃఖాలు వస్తాయి మీరు సకలములైన అధ్యారోపాలని పక్కన పెట్టినప్పుడు సుఖం ఉండదు దుఃఖం ఉండదు నిద్రలో సుఖమా దుఃఖమా సుఖము కాదు దుఃఖము కాదు అది సుఖదుఖములకు అతీతమైన ఆనందానుభవం ఉంటుంది కాబట్టి ఆ పని మీరు జాగ్రత్త అవస్థలో కూడా చేయొచ్చు సో ఇప్పుడు బాహ్యము అంటే ఉన్నది ఉన్నది ఉన్నది గటము ఉన్నది పటము ఉన్నది గోడ ఉన్నది మనిషి ఉన్నాడు అన్నీ ఉండడమే ఉరికే నామరూపాలు మారుతున్నాయి నామరూపాలు మారుతున్నాయి తప్ప అంతా ఉన్నది కదా లోపలికి వస్తే నేను ఉన్నాను కొడుకునే ఉన్నాను తండ్రినే ఉన్నాను భార్యనే ఉన్నాను భర్తనే ఉన్నాను అంటూ తనవేందు కూడా నామరూపాలు మారుతున్నాయి తప్పిస్తే తను కూడా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ సత్తని రెండు ముక్కలు చేసి పెట్టాం మనం బాహ్యసత్త ఆంతరసత్త ముందు శోధన చేయాలి బాహ్య సత్త మొక్కలు ముక్కలుగా వాస్తవంగా మొక్కలై ఉన్నదా లేక ఒకే అఖండమైన సత్త ఎందు అనేక నామరూపములు అధ్యారూపము చేయబడినవా అని ముందు బాహ్య శోధన చేసి బాహ్యంలో నామరూపముల అధ్యారూపము కల్పితము ఒకే అఖండమైన సత్త ఆకాశము ఉన్నది వాయువు ఉన్నది వేడి ఉన్నది అప్పు నీటియావిరి ఉన్నది పృథివీ ధూళికణములు పృథివీ ధూళికణములు ఉన్నవి అన్నీ ఉన్నదే ఈ ఏమిటి ఖండాలు ఏమొచ్చాయి ఇక్కడ ఏ ఖండాలు లేవు కాబట్టి బాహ్యము అఖండమైన సత నేను నేను ముక్కలైనట్టుగా ఎవరికైనా అనుభవం ఉందా లేదు నేను తండ్రిని నేను కొడుకును నేను భర్తను భార్యను అన్నప్పుడు వీడు అనేక ముక్కల ఇవన్నీ అవుతున్నాడా లేకపోతే అఖండంగా ఉండి అవుతున్నాడా ఇవన్నీ అఖండుడే ఇవన్నీ అధ్యారూపములే కాబట్టి నేను ఆంతరము అఖండము ఇప్పుడు రెండు అఖండాలు వచ్చాయి బాహ్యమైన సత్త అఖండము ఆంతరమైన సత్త అఖండము ఈ బాహ్యము ఆంతరము అనే భేదం ఎక్కడి నుంచి వచ్చింది దేహానుభవ దేహాధ్యాసను బింది ఇప్పుడు ఇది దేహము ఇది ఘటము చూడండి ఇప్పుడు నేనేమిటి ఈ దేహమా లేక నేను ఈ దేహము కాదు ఈ ఘటము కాదు ఈ దేహమును ఈ ఘటమును తెలుసుకునే ఎరుకను ఏది నేను ఆ ఎరుక నేను ఈ దేహము నేను కాదు ఈ ఘటము నేను కాదు వాస్తవంలో ఏ ఎరుక ఎందైతే ఈ ఘటము ఇదిగా ప్రకాశిస్తుందో ఈ దేహము ఇదిగా ప్రకాశిస్తుందో ఆ ఎరుక ఇప్పుడు ఈ దేహము ఈ ఘటము రెండూ కూడా ఎరుక ఎందే ఉన్నాయి ఒకటి లోపల ఒకటి బయట ఏం లేదు రెండూ ఎరుక ఉన్నాయి వాస్తవంలో రెండు కూడా ఎరుకకి బాహ్యమునందే ఉన్నాయి సో ఏదర్ ది బాడీ అండ్ ది వరల్డ్ బూతర్ ఎయిదర్ ఎక్స్టర్నల్ ఆర్ బూతార్ ఇంటర్నల్ బోతార్ ఎక్స్టర్నల్ అంటే వివేకం బూతార్ ఇంటర్నల్ అంటే సర్వాత్మభావం కాబట్టి సహ్యాభ్యంతర ఆత్మస్వరూపంలో బాహ్యము ఆభ్యంతరము అనే విభాగం లేదు ఆత్మలో ఇది ఆత్మలో ఉంది ఇది ఆత్మకి బయట ఉందనే విభాగం లేదు అన్నీ బయటే ఉన్నాయి అంటే ఏది స్వరూపంలో భాగం కాదు అన్నీ ఆత్మయందే ప్రకాశిస్తున్నాయి ఎందుకంటే సర్వము ఆత్మయందే అధ్యూపితమైంది కనుక అటువంటి ఆత్మతత్వము అన్ని అధ్యారూపములకు అతీతంగా అన్నింటినీ నిషేధించి తనంత తానుగా ప్రకాశిస్తోంది సోహిమాయయా జన్మాజ్యు తో జాతం తస్ జాయ సత్తు ఉంది సత అంటే ఉన్నది ఈ ఉన్నది పుట్టింది సతహా జన్మ సత్తుకి పుట్టుకని చెప్పారు సత్తుకి పుట్టుకని చెప్పినప్పుడు ఆ పుట్టుక యథార్థమైన పుట్టుక అవుతుందా కల్పితమైన పుట్టుక అవుతుందా కల్పితమైన పుట్టుకే అవుతుంది కాబట్టి సత్తుకి పుట్టుక అని మీరు అన్నప్పుడు మాయయా అని పెడితే యుజ్యతే బాగానే ఉంది బాగానే మాట్లాడాడు మాయయా అంటే పర్వాలేదు నతు తత్వత సత్తుకి పుట్టుక ఉంది యథార్థంగానే సత్తుకి పుట్టుక ఉంది అని ఎవడైతే అంటాడో వాడు అది అంగి న యుజ్జ్యతే వాడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు వాడు చెప్పింది యుక్తియుక్తము కాదు ఇప్పుడు లోకంలో ఆ చెప్పివాడి యొక్క స్టేటస్ చూసుకుంటారు జనలు అంతేగాని తత్వాన్ని చూసుకోరు స్టేటస్ చూసుకుంటారు పూర్వానికి మహారాజు ఉన్నాడు ఆయనకి ఎక్కడో విన్నాడు తరతి శోకం అని ఎక్కడో ఉపన్యాసం విన్నాడు ఆత్మను తెలుసుకుంటే శోకం పోతుంది ఆయనకి శోకం ఉంది ఇప్పుడు మంత్రిని పిలిచాడు ఈ రాజులు ఉన్నారు ఏది కావాల్సి వచ్చినా మంత్రిని పిలుస్తారు సెక్రటరీని పిలిచినట్టుగా ఆధునిక కాలంలో పిలిచే మంత్రి ఆత్మను తెలుసుకోవాలి ఏమిటవి ఏర్పాటు చేయమన్నాడు అంటే ఓ మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సరైతే పిలిపించో మహాత్ముడిని అని అన్నారు అంటే మహాత్ముడిని పిలిపిస్తే మనకి తెలిసి చాలా తక్కువ ఉంటుందండి వాళ్ళు ఎప్పుడో మూలపడు ఉంటారు అన్నోన్గా ఉంటారు మనం వెతికి పట్టుకుని వెళ్ళి వాళ్ళ పదాలను ఆశ్రయించి తెలుసుకోవాలి అంటే చూడు నేను మహారాజును అనే సంగతి మర్చిపోతున్నావు మన మహారాజు హోదాకి తగ్గట్టుగా నువ్వు ఏర్పాటు చేయి నువ్వు అలా చేయాలి కానీ నన్నేమో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నిల మొదలు పెడతావు మహారాజు అని కదా నువ్వు అంటే సరే సార్ నేను ఏర్పాటు చేస్తాను నీ హోదాకి తగ్గవాడిని ఏర్పాటు చేస్తానని ఓ మహాత్ముడిని పట్టుకున్నాడు ఆ మహాత్ముడు పల్లకీలో ప్రయాణం చేస్తాడు అయితే పోనీ జట్ ఫ్లై పూర్వకాలం కదా కాబట్టి మహారాజు అన్నానని పల్లకీ అన్నాను జెట్ ఫ్లైట్ అని మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు సో మొత్తానికి మహారాజ మర్యాదలతో ఛత్ర చామరాలతో ప్రయాణం చేస్తాడు ఆయన ఆయన్ని ఆహ్వానిస్తే ఆయన రావాలి అంటే ఆయన మంది మార్గంలో మూడు మంది ఉంటారు వాళ్ళందరితో వస్తాడు ఆయన శిష్యులందరితో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఒక ప్యాలెస్ మీరు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది వాళ్ళు వచ్చి అక్కడ పీఠం పెట్టుకున్నా లేకపోతే అక్కడ మకాన్ పెట్టుకుని ఉంటారు వారి దగ్గర వారికి మకాకి దానికి మీకు చాలా ఖర్చు అవుతుంది మీ హోదా తగ్గట్టుగా ఉంటారు ఆ ప్యాలెస్లో మీరు వారి దగ్గర ఆత్మతత్వాన్ని తీసేవనం చేయొచ్చు అని చెప్పాడు ఈ భద్రి బాగుద్దు మన స్టేటస్కి తగ్గట్టుగా వదులు వెరేంజ్ చేయగలడు అరేంజ్ చేశాడు ఆయన వచ్చాడు పందిళ్ళు భోజనాలు హడావిడి రిసెప్షన్స్ ఓ ఉత్సాహంగా వారం రోజులు ఆయన వచ్చి ఏదో ఆత్మ బ్రహ్మ దేవో నాలుగు మాటలు చెప్పేసి ఆయన దారిని ఆయన మళ్ళీ మామూలుగా యథాప్రకారంగానే ఉంటాడు మళ్ళీ శోకం కలిగింది రెండు రోజుల తర్వాత ఏ మంత్రి ఆత్మస్వరూపం తెలుసుకున్నాను ఇంకా నాకు శోకం లేదనుకున్నాను మళ్ళీ ఉందే శోకం అంటే మీకు తెలియలేదండి ఆత్మస్వరూపం అంటే మరి వారం రోజులు మరి ఇంత ఖర్చు పెట్టి ఆయన ఏదో జస్ట్ చేసాం అబ్బాబి అలా మీ హోదాకి తగ్గట్టు అన్నారు కాబట్టి నేను అలా పిలిపించాను తప్పిస్తే అలా తెలియదు అంటే ఇది ఎక్కడ కర్మాయ మరి నాకు ఆత్మతత్వం తెలియాలంటే ఎలాగంటే ఆ మహాత్మదేవి మీరు వెళ్ళి ఆయన కాలు పట్టుకుని అక్కడ కూర్చొని తెలుసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ వదిలికొచ్చాడు కాబట్టి స్టేటస్ని బట్టి తత్వాన్ని నిర్ధారించకూడదు ఏం టీవీ ప్రోగ్రాం కాదు టీవీ ప్రోగ్రాంలో ఆ వ్యక్తి యొక్క పాపులారిటీ స్టేటస్ అవన్నీ దాన్ని బట్టి నిర్ధారణ చేస్తారు తత్వాన్ని టీవీ ప్రోగ్రాం కాదుగా కాబట్టి పెద్ద ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన అంటాడు ఆ సత్తే పుట్టింది అంటాడు నిజంగానే పుట్టిందంటాడు నేనే పుట్టానంటాడు నిజంగానే పుట్టానంటాడు ఏవేవో చెప్తారు ఒక ఆయన అంటాడు నేను పుట్టినప్పుడు ఏడవలేదు నేను ఏడవలేదు చూస్తూనే ఉన్నాను అలాగా నేను ఏడవలేదని చెప్పేసి మా అమ్మగారు మిగతా వాళ్ళందరూ చాలా కంగారు కంగారు పడితే అప్పుడు నేను వాళ్ళందరికీ అలా పరికించి చూశాను అప్పుడు ఎవరో గిల్లేరు అప్పుడు నేను ఏడిచాను అంటూ ఏదో చెప్తాడు ఆయన నాకు గుర్తు లేదు ఒక ఆయన చెప్తాడు కాచినాలో చెప్తాడు ఇలాగ ఒక ఆయన ఉన్నారు ఏదో చెప్తాడు ఆయన అంటే కళ్ళు తెరిచేసి అన్నీ పరిశీలిస్తున్నాను కానీ నేను ఏడవలేదని ఏదో చెప్తాడు ఏదో చెప్తాడు నేను విన్నాను ఆయనే చెప్తుంటే విన్నాను ఆయన చుట్టూ పదివేల మంది చేరతారు ఆయన చెప్పి ఉపదేశాన్ని వినడం కోసం ఏం ఉపదేశం చెప్తాడు నేను పుట్టానని ఆయన ఏం ఉపదేశం చెప్తాడు మీకు ఏం ఉపదేశం చెప్తాడండి గీత చెప్తాడా ఉపనిషత్తు చెప్తాడా ఏం చెప్తాడు నేను పుట్టాను అంటున్నాయన ఏం చెప్తాడు మీకు ఏం ఉపదేశం చెప్తాడు మీరేం ఉపదేశం నేర్చుకుంటారు బోలో పుట్టుక లేదని గీత మొదలు ప్రారంభంలోనే నీకు పుట్ట నత్వే వాహం జాతు నాసం నత్వన్నేమే జనాధిపాహ నచైవ భవిష్యామ సర్వే వయమత పరం ఏం తెలిసిందండి మీకు ఆ శ్లోకంలో కాబట్టి పుట్టుక ఉంది ఈ జగత్తు పుట్టింది అని ద్వైతవాదులు చెప్తూ ఉంటారు జగత్తు పుట్టింది దేవుణ్ణించి పుట్టింది దేవుడు సత్త అసత్త సత్తు అసత్ అంటే శూన్యవాదం ఉంటుంది దేవుడు సత్ అయితే సత్తు ఈ జగత్తుగా పుట్టాడు సత్తుకి పుట్టుకెళ్ళగా మాయయా గాడ్ బ్లెస్ యూ యూఆర్ డూయింగ్ ఫైన్ నతు తత్వత కొంతమంది ఉంటారు వాళ్ళ సమస్య ఏమిటంటే ఈ జగత్తు దేవుని యొక్క లీలా అంటాడు క్రీడార్థం సృష్టిరిత్యేకే లీలార్థమితి చేపరే ఆత్మకామస్య కాస్పృహ అని ఆగమ ప్రకరణంలో కారిక ఈ సృష్టి ఈశ్వరుని యొక్క లీల దేవుడు సృష్టించాడు ఎందుకు సృష్టించాడు రా అంటే జగత్తు సృష్టించి దాంట్లో బృందావనాన్ని సృష్టించాడు అది ఒరిజినల్గా బృందవనం బృందము అంటే ఈ ముళ మొక్కలు ముళ్ళు ముళ్ళుండే మొక్కలు ఏదో ఉంది పేరు దానికి ఆ మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి అడవి కాబట్టి అది బృందావనం ఆ తర్వాత బృందావనం అయింది శ్రీకృష్ణుడు పుట్టాడు కాబట్టి శ్రీకృష్ణుడు జగత్తును సృష్టించాడు శ్రీహరి దేవుని జగత్తును సృష్టించాడు ఎందుకు సృష్టించాడు ఆ జగత్తునంటే ఆ జగత్తులో బృందావనము ఒక పవిత్ర స్థానం కోసం సృష్టించాడు ఎందుకు మళ్ళీ ఈ పవిత్ర స్థానం ఎందుకు మొత్తం జగత్తంతా ఉండొచ్చు కదా అంటే ఆ బృందావనంలో తాను పుట్టి విహరించడం కోసం సృష్టించాడని చెప్తా ఇప్పుడు ఏమన్నా మీరు చెప్పినంతా బాగానే ఉంది ఇదంతా కూడా మాయా కల్పన కింద ఉంది ఇదంతా మాయా అంటే మనకి అలా తప్ప వాస్తవం అయితే కాదు అని అంటే ఒప్పుకోడు ఎందుకంటే బృందావనం వాస్తవం లేల వాస్తవం జగత్తు మిథ్య అంటే కుదురుతుందా కుదర లేల సత్యం అవ్వాలంటే బృందావనం సత్యం అవ్వాలి బృందావనం సత్యం అవ్వాలంటే డిస్ట్రిక్ట్ మథురా సత్యం అవ్వాలి డిస్ట్రిక్ట్ మథురా సత్యం కావాలంటే నార్త్ ఇండియా సత్యం కావాలి కదండి జగత్తు సత్యం కావాలి కాబట్టి ఆయన ఆ మొత్తం ఆయన స్కీమ్ ఈ బేసిస్ మీద నిలబెడతాడు మొత్తం స్కీమ్ ఈ బేసిస్ మీద ఆయన మూడు వందల కోట్ల రూపాయల ఆశ్రమాలు నిర్మించి పెట్టుకున్నాడు ప్రపంచం అంతటానం ఇది బేసిస్ ఇప్పుడు ఆయన ఏమని చెప్తాడు ఆయన ఏమని చెప్తాడంటే మాయా అనేది బేకారం చెప్తాడు కృపాలుజీ మహారాజు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన అలా మాట్లాడతాడు మంచి పండితుడు నిఖార్సైన పండితుడు కానీ శంకరులను నిందిస్తాడు ఎందుకు నిందిస్తాడు శంకరులు మిథ్యా మాయా అంటారు కాబట్టి నిందిస్తాడు ఎందుకని మాయ అంటే ఆయన రాధే రాధే రాధే అంటే ఏదో డ్యాన్స్ అది చేస్తాడు ఆయన రాధే ఈ రాధేమిటి ఈ బృందావనం ఏమిటి ఇవన్నీ కూడా మిథ్యా మాయా అని చెప్పాల్సి ఉంటుంది అది అంగీకారం కాదు ఆయన అందుకోసం ఈ మాయా అన్నది లేదు పోమంటాడు సో లోకంలో మీకు వాదాలు అలా మీకు దృష్టాంతం చెప్పాను ఈ మధ్యన కృపాలూజీ మహారాజు ఆశ్రమం దగ్గర ఏదో పెద్ద హడావిడి చేస్తే తొక్కిసిలాటలో నూట మంది చచ్చిపోయారు తొక్కిసిలాటలో ఆశ్రమానికి గేటు ఉంటుంది మంచి గట్టి ఇనప బద్ది ఇనప పోల్స్ తోటి గట్టి గేటు పెడతారు ఏదో మామూలు చిన్న బెదురు బద్దలతో గేటు పెట్టారనుకున్నారు అది అది ఇట్ వాంట బడ్జ్ అలాంటి గేటు పెడతారు ఎందుకంటే ఆశ్రమం లోపల పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటాయి ఆ గేట్లోంచి తొక్కిసలాట్లో పోయారంటే జనం సో కాబట్టి సత్తు పోలని నేను డైగ్రెస్ అయ్యాను ఇప్పుడు సత్తుకి జన్మ కలిగింది అంటే ఈ జన్మ ఎలాగా సత్తుకి జన్మ పుట్టింది సత్తు నుంచి జగత్తు పుట్టింది సత్తే జగత్తుగా పుట్టింది ఎలా పుట్టింది అంటే కోడిపిల్ల గుడ్డు నుంచి పుట్టినట్టు పుట్టిందా లేదు అదో ఒక రకమైన పుట్టుక మట్టి నుంచి కుండ పుట్టినట్టు పుట్టిందా శిశువు తల్లి నుంచి పుట్టినట్టు పుట్టిందా లేకపోతే పెరుగు పాల నుంచి పుట్టినట్టు పుట్టిందా నాలుగు రకాల పుట్టుక ఈ జగత్తు ఈశ్వరు నుంచి నాలుగింట్లో ఏ రకంగా పుట్టింది ఈ నాలుగు మీకు తెలిసినే కదండి గుడ్డు నుంచి ఒకటి తల్లి నుంచి శిశువు పాలు పెరుగు నుంచి ఇంకొకటి ఏమిటి మట్టి కొండ నుంచి మట్టి ఈ నాలుగు రకాల పుట్టుకలే మీకు ఉన్నాయి లోకంలో ఇంకా ఎన్ని ఇంకో ఐదో రకం లేదు ఈ జగత్తు ఈశ్వరు నుంచి నాలుగింట్లో ఏ రకంగా పుట్టింది ఏ రకంగానూ సంభవం కాదు మరి ఎలా సంభవము మాయయా యుజ్యతే మాయా అంటే తెలుసునండి ఒక మానసిక వాతావరణం నిర్మాణం అవుతుంది ఆ మానసిక వాతావరణంలో ఎవ్వెవో అనేకములైన వస్తువులు విషయాలు ఘటనలు మీరు దర్శిస్తారు అవి వాస్తవంగా ఉండవు ఆ మానసిక వాతావరణానికి మాయా అని పేరు ఇది నేను కొత్త డెఫినేషన్ చెప్తున్నా మాయకి మీరు సినిమాకి వెళ్తారు సినిమా హాల్లోకి టికెట్ కొనుక్కునే పెద్ద ఎక్స్పెక్టేషన్తో కూర్చుంటారు మేము అలా కూర్చునే వాళ్ళం మరి మా అనుభవాన్ని నేను చెప్తున్నా నేను సినిమా అనుభవం చెప్తేనేమో అదిగో స్వామీజీ సినిమాలు చూస్తాడు కాబోలు అని మీరు అనుకోవచ్చు మేము పని చూస్తే చూస్తాం దీంట్లో పెద్ద విషయం ఏముంది యాహోతా హే కబీ కభీ దేక్తే హై ప్రాబ్లం నై సో సో సినిమా చూడ చూసేప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది మా చిన్నప్పుడు వాతావరణం ఏంటంటే మేము టికెట్ కొనుక్కునేవాళ్ళం మేమేమో గురుకులంలో ఉండి వేదం చదువుకునే సంస్కృతం చదువుకుండా శుభ్రంగా చదువుతూ ఉండేవాళ్ళం నేను ఉన్న విషయం చెప్తున్నా మీరు మరలా అనుకోకండి గురువుల యొక్క మహిమల్ని నేను చెప్తున్నాను అంతకంటే వేరే కాదు సుబ్రహ్యా దగ్గర శాస్త్రాలు కావ్యాలు అవి చదివేస్తూ ఉండేవాళ్ళం తర్వాతేమో గణపతి గారి దగ్గర వేదం చదువుతూ ఉండేవాళ్ళం ఒక వాతావరణంలో ఉండేవాళ్ళం ఒక సంస్కృతము వేదము ఒక పండిత వాతావరణంలో ఉండేవాళ్ళం ఉండే వీళ్ళని ప్రాణం తీసేసి రెండు రూపాయలు అడిగి తీసుకుని బస్సు ఎక్కి కొత్తపేట పోయి సినిమా హాల్లో ప్రవేశించేవాళ్ళం టికెట్టుకొని వాళ్ళ వైర్మోహాలు అస్తమానం వల్లలు వేసుకుంటున్నారు అప్పుడు అప్ప చెప్తున్నారు కదా పాఠాలు పోతే పోనీ లేని పాపం వాళ్ళు దయతో వదిలిపెట్టేవారు సో సినిమా హాల్లోకి వెళ్ళి వాళ్ళం ఈ వాతావరణం అంతా తుడిచిపెట్టుకుపోయింది టికెట్ కొనుక్కు లోపల కూర్చుని ఒక మానసిక వాతావరణం నిర్మాణం చేసుకుని రెడీగా ఉంటాం ఇప్పుడు బొమ్మలు కనపడతాయి అవన్నీ యథార్థములు అని అనిపిస్తాయి అది మాయా వచ్చేసేప్పుడు వీడలా యాక్ట్ చేశాడు వాడలా యాక్ట్ చేశాడు ఇది యాక్షన్ బాగుంది ఆ యాక్షన్ బాగుందని మూడు గంటలు దాని మీదే చర్చ ఇంటికి వచ్చి నిద్రపోయి కొన్నాడు పొద్దున్న చల్దండం ఏదో రెండు మెతుకులు మింగి నీరసంగా ఉంటే ఏదో కొంత తిండి తిని మళ్ళీ గురుకులానికి పోతే ఈ వాతావరణం అంతా తుడిచిపెట్టుకుపోయి అది మాయా అంట అలాగే మీరు నిద్రలేస్తూనే ఒక మానసిక వాతావరణం నిర్మాణం అయిపోతుంది నేను ఈ దేహము అని ప్రారంభమైపోతుంది ఎప్పుడైతే నేను ఈ దేహం అయ్యానో ఇది నా ఇల్లు వీళ్ళందరూ కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు మన వీళ్ళందరూ ఉంటారు మళ్ళీ కులం వర్గం అన్నీ ఉంటాయి మన దేవుళ్ళు ఉంటారు ఓ మంది దేవుళ్ళు ఉంటారు మనకి మన కామనల చేత భయాల చేత నిర్ధారింపబడినటువంటి ఒక అరడదన మంది దేవుళ్ళు తప్పనిసరిగా ఉంటారు ఈ దేవుళ్ళకి సంబంధించి గురువులు ఉంటారు ఓ ఇద్దరు ముగ్గురు గురువులు కనీసం ఓ గురువు అయినా ఒకడు ఉంటాడు అదో స్ట్రక్చర్ ఉంటుంది బ్యాంక్ ఎక్కండి ఒకటి ఉంటుంది తర్వాత పాత సంస్కారాలు ఉంటాయి పితృదేవతలు కర్మలు మొత్తం ఉపాసనలు మొత్తం వాతావరణం అంతా మానసిక వాతావరణం నిర్మాణమై ఉంటుంది ఆ వాతావరణంలో అవన్నీ పరమసత్యాలుగా గోచరిస్తాయి ఆ మనస్సు చల్లారిన వెంటనే అవన్నీ కూడా హుళక్కి హూష్ కాకి అయిపోతాయి పోతాయి అవుతుంది దాని పేరే మాయా సతో హి మాయ జన్మ యుజ్యతే నూ తత్వత అంటే ఒకడు వస్తాడు వాడు అంటాడు తత్వతో జాయతే అంటాడు ఇందాక చెప్పాను మీకు బృందావనం సత్యం కాదు మథుర సత్యం కాదంటే వాడు ఒప్పుకోడు తర్వాత ఓ బిజినెస్ మ్యాన్ ఉంటాడు ఓ ఫ్యాక్టరీ పెడతాడు ఆ ఫ్యాక్టరీలో ఇరవై గంటల టైం ఉంటే పన్నెండు గంటల ఫ్యాక్టరీలో ఉంటాడు భార్యతో పిల్లలతోటి గడిపే టైం కంటే ఎక్కువ అటు ఫ్యాక్టరీలో గడుపుతాడు వాటితోటి ఫ్యాక్టరీ మిచ్చి అంటే ఒప్పుకుంటాడా బ్యాంకర్ని బ్యాంకర్ బ్యాంకింగ్ డబ్బు మిచ్చి అంటే ఒప్పుకుంటాడా వాడు ఈ ఐపీఎల్ వాళ్ళని క్రికెట్ మిచ్చరా అంటే వాడు ఒప్పుకుంటారా క్రికెట్ అంటే ఓ బంతు ఉంటుంది వా వీడు విసురుతాడు వాడు కర్రతో కొడతాడు తగిలితే ఒక రిజల్ట్ తగలకపోతే ఇంకో రిజల్టు ఆ రిజల్ట్లన్నీ కాగితం మీద రాసుకుని ఈ కాగితాలు చూసుకుని ఈ అంకెలు వేసుకుని ఇదంతా స్టాటిస్టికల్ తప్ప అక్కడ వస్తువు ఏముంది అక్కడ రియాలిటీ ఏముందండి క్రికెట్కి వీడు నెగ్గాడు వాడు ఓడాడు ఏమిటి వాటి నెగ్గడం ఏమిటి ఓడడం ఏమిటి వాట్ ఈజ్ ఈజ్ దేర్ నీ రియాలిటీ టు దాట్ ఏమీ రియాలిటీ ఉండదు కానీ మనము నేను ఒకసారి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను మన నాయనగారు జీవించి రోజుల్లో ఏమిటరా పాఠం లేకుండా అది ఎదురు చూస్తున్నారు అంటే రానుగారు ఇప్పుడు మీరేం మాట్లాడకండి మ్యాచ్ చాలా సీరియస్గా ఉంది అని నేను చూస్తున్నా అదేమిటో నేను చూస్తాను అని ఓ కుర్చీలాక్కుని కూర్చున్నా చూడటం ప్రారంభించారు ఓ పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఏమిట్రా వాటి సీట్ అని అడిగారు వాట్ ఈజ్ సీట్ సరే టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ హీ సేజ్ నువ్వు ఒక మానసిక వాతావరణాన్ని నిర్మాణం చేసుకోవాలి ఆ బంతిని అలా కొడితే ఇలా అవుతుంది ఇలా కొడితే అదవుతుంది ఇదైతే అదవుతుంది అదైతే ఇదవుతుంది అని అలాగా ఈక్వేషన్స్ ఆ కనెక్షన్స్ అన్నీ పెట్టుకుని ఆ రి రిజల్ట్స్ని అలా స్మృతి పథంలో ఎక్యుములేట్ చేసుకుంటూ మెమొరీలో ఎక్యుములేట్ చేసి ఆ ఒక ఒక మెంటల్ యాంబియాన్స్ ఒకటి క్రియేట్ చేస్తే అది నీకు ఒక సత్యం అన్నట్టుగా నీ ఆగ ఆకర్షిస్తుంది నేను దాన్ని నిర్మాణం చేయలేకపోతున్నాను నాకు అర్థం కావట్లేదు కాబట్టి నాకు అది మిథ్యగా భాషిస్తోంది కాబట్టి ఈ జగత్ అంటే ఇలాగే ఉంటుందని చెప్పారు కానీ వాడేమంటాడు తత్వతో జాయతే ఈ జగత్తు యథార్థంగా పుట్టింది అంటాడు అంటే అర్థం ఏంటి ఆ మానసిక వాతావరణాన్ని అది మాన మానసిక కల్పన అని తెలుసుకోలేక అదే యథార్థం అనుకుని జాయతే అంటాడు ఎస్యా అలా ఎవడైతే వాదిస్తాడో వాడికి జాతం తస్యహి జాయతే వాడికి పుట్టిందే పుడుతోంది అజమైన పరమాత్మ పుట్టడం ఎక్కడ పుట్టుతుంది వాడికి ఇప్పుడు పరమాత్మ జగత్తుగా పుట్టింది అంటే ఇప్పుడు ఆ పరమాత్మ అజము పుట్టిందా జాతము పుట్టిందా జాతమే పుట్టిందా అని జాతమే పుట్టింది అంటే అది అంత కల్పన అది పుట్టిందే పుట్టిందే అంటే అది యుక్తికి విరుద్ధం అని చెప్పిన నేను కొంచెం సీరియస్గా క్వశ్చన్ చేసేవాడు ఇప్పుడు మీరు పిల్లవాడు పుట్టాడు అన్నారు ఏవి పుట్టాడు ఎవడు పుట్టాడు ఏమిటి చెప్పండి అజమైన పిల్లవాడు అంతకుముందు లేని పిల్లవాడు పుట్టాడా ఉన్న పిల్లవాడు పుట్టాడా ఉన్న పిల్లవాడు పుట్టాడు ఉన్న పిల్లవాడు పుట్టడం ఏమిటా ఏమిటి పుట్టడం అంటే ఏమిటి పుట్టుక అనే ఒక మానసిక కల్పనని గట్టిగా పట్టేసుకుని అది సత్యము నువ్వు అనుకోబట్టి నీకు అలా అనిపిస్తోంది కానీ ఆ వాసన యొక్క ప్రభావం చేత ఏమిటి పుట్టింది ఏమిటి పుట్టింది ఎవడు పుట్టాడు పంచాగ్ని విద్యను ఉంది చాందో విద్యను తెలుస్తుంది మీకు ఏమీ పుట్టలేదు పుట్టడం ఏమిటి స్టేజెస్ అండి కాబట్టి పుట్టింది పుట్టిందా పుట్టనిది పుట్టిందా అసలు పుట్టుక అన్నది నువ్వు యుక్తియుక్తంగా నిరూపించలేవు నీకు ఒక్కటే గతి ఉన్నది అదే అదేమిటంటే నువ్వు మాయా అని అను సరిపడుతుంది అంతే అంతకంటే నీకు వేరే అది యథార్థము అని చెప్పి దాన్ని నిర్వహించటము నీ వల్ల అవ్వదు కాబట్టి మాయయా జాయతే ఈజ్ ఆల్ రైట్ ఇప్పుడు ఒక ఆయన అన్నాడు నేను చచ్చిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలను పిలిచి మీ ముందు మాట్లాడిస్తాను అన్నాడు అంటే అని ఆయనేమో ఏదో వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఏదో పెట్టి చేస్తున్నాడు ఇంకో హతను వచ్చాడు వచ్చి ఛాలెంజ్ చేశాడు ఏమిటి ఛాలెంజ్ నువ్వు చచ్చిపోయిన వాళ్ళ ఆత్మల్ని పిలిపించి మాట్లాడుతున్నావు కదా నేను బతుకున్న వాళ్ళ ఆత్మల్ని పిలుస్తాను అని ఛాలెంజ్ అతనితోటే అతను ముందు కంగారు పడ్డాడు ఎందుకంటే అతను స్మూత్గా ఏవో కొన్ని కస్టమర్స్ వస్తుంటే వీడు పానకల్లో పుడకలాగా కానీ ఆ పరిస్థితి ఎలా వచ్చిందంటే వీళ్ళందరూ ఈ కస్టమర్స్ అందరూ వెయిటింగ్లో ఉన్నారు ఎందుకని వాళ్ళు పరిశీలిస్తున్నారు ఎందుకంటే ఇలాగ ఛాలెంజ్ చేస్తే పరిశీలిస్తారు జనం మీరు ఛాలెంజ్ చేయకుండా పోయి దూడు బసవన్న అంటుంటే జనం కూడా అలాగే పరిగెత్తుతారు తప్ప ఎవడో ఒకడు ముందుకు వచ్చి వాట్ ఆర్ యూ టాకింగ్ అని ఛాలెంజ్ చేస్తే అందరూ వెనక్కి నిలబడి ఆగుతారు ఎందుకంటే లెటెస్ట్ సెటిల్ ఈ ఛాలెంజ్ యొక్క అవుట్కమ్ ఏమిటో చూసుకుంటాం తర్వాత దండాలు పెట్టడానికి కంగారు ఉంది తర్వాతే పెట్టచ్చు ముందు లెట్ మీ ఎగ్జామ్ ది అవుట్కమ్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ అని ఆగారు ఈ కస్టమర్స్ ఇతను నేను ఆత్మల్ని పిలుస్తానన్నప్పుడు హీ కుడ్ నాట్ గో బ్యాక్ ఫ్రమ్ దట్ ఛాలెంజ్ ఇంతకీ టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ అతను నువ్వు బతుకున్న ఆత్మల్ని పిలవడం కుదరదు అని అతను అన్నాడు ఎందుకు కుదరదు నే పిలుస్తా నువ్వు చచ్చిపోయిన ఆత్మల్ని పిలవడం కుదురుతుందా బతుకున్న ఆత్మలను పిలవడం కుదర పిలుస్తా నే నీ మీ నాన్నగారు బతుకు ఎవడు బతుకున్నారు నీ బంధువులు ఎవడు బతుకున్నారు మా నాయనగారు బతుకున్నారు నేను మీ నాయనగారు ఆత్మని పిలుస్తా కూర్చోవచ్చు అని వాళ్ళ నాయనగారి ఆత్మని పిలిచాడు వచ్చింది ఆత్మ వచ్చే వేవో చెప్పింది వీడు వేలమోహన్ వేసుకుని వెళ్ళిపోయాడు ఈ క్లోజ్ టు ది షో అండ్ వెంటే తర్వాత ఒక పెద్ద ఆయన అడిగారు ఏమిటి రాయనగారు ఆత్మ అని ఎలా పిలిచేవారు అబ్బాయి నేను పిలవడం లేదేం లేదండి ఈ పిలవడం ఇదంతా కూడా హిప్నాసిస్ వాడు మీ తాతగారు పోయారంటే ఆ తాతగారి ఆత్మను పిలిచానని మీ మనస్సుకు ఒక వాతావరణాన్ని నిర్మాణం చేస్తాడు మీ తాతగారి గురించి కొన్ని విషయాలు వాడు మీ చర్చి చెప్పిస్తాడు అలా సూక్ష్మంగా మంచి చేతి చెప్పించి అవి దగ్గర పెట్టుకుని అవే ఇటు తిప్పి అటు తిప్పి కొంత గడసరి మాటకారి అయి ఉంటాడు మిమ్మల్ని హిప్నాసిస్లో పెట్టి మీ మానసిక వాతావరణాన్ని ఒకదాన్ని నిర్మాణం చేసి ఏవో మీరు ప్రశ్న అడిగినట్టు మీ తాతగారి సమాధానం చెప్పినట్టుగాను ఒకటి నిర్మాణం చేస్తాడు అదంతా మీరు సత్యం అనుకుంటారు నేనేం చేశానంటే వాడు ఇతరుల మీద చేసే హిప్నాసిస్ వాడి మీద నేను చేశాను చేసి వాడి తండ్రిని పిలిపించినట్టుగా నేను నాటకం ఆడా వాడిన వాడి తండ్రి నాకు తెలియనే తెలియదు ఇదంతా కూడా ఒక కల్పన మానసిక వాతావరణ నిర్మాణం తప్ప మరేమీ కాదు అని చెప్పాడు ఆయన దట్ ఈజ్ వాట్ రియల్లీ హ్యాపీ ఒకసారి ఒకతను నా దగ్గరికి వచ్చి క్యాలిఫోర్నియా నుంచి వచ్చాడు ఆశ్రమానికి సేలోస్బర్గ్లో ఇలా మా దగ్గర చచ్చిపోయిన ఆత్మల్ని పిలిచి ఆయన ఒక ఆయన ఉన్నారు మీరు వేదాంతులు కదా మీ అభిప్రాయం ఏమిటని చెప్పి అడిగాడు అడిగితే నేనున్నాను నీ మాట ఏమిటని అడిగారు నీ వేదాంతం మాట ఏమిటో చెప్పినాకండి నువ్వెంత వేదాంతం చదివామిటే నేను గత పదేళ్ల నుంచి వేదాంతంతో నాకు పరిచయం ఉంది ఓకే పరిచయం ఉంటే ఎటువంటి పరిచయం నేను సిక్స్ మంత్స్ కోర్స్ అటెండ్ చేశాను నేను నేను ఏమని చెప్పానంటే ఐ ఆమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ నువ్వు సిక్స్ మంత్స్ వేదాంతం చదివి ఇలాంటి ఒక పిచ్చి ప్రశ్న పట్టుకుని నా దగ్గరకు వచ్చి అదేదో కరెక్ట్ అన్నట్టుగా నువ్వు నాకు చెప్తున్నావు ఐ ఆమ్ డిసప్పాయింటెడ్ విత్ యూ యూ రీఎగ్జామిన్ యువర్ హెడ్ పై వేదాంతం నేను చదివానని ఎక్కడా అనకు అది మర్యాదగా ఉండదు యు ఎగ్జామిన్ యువర్ హెడ్ వన్ మోర్ టైం ఇట్ ఈజ్ ఆల్ హంబగ్ అని చెప్పాను కాబట్టి ఆ హిప్నాసిస్ అయితే మరి ఈ సంసారం ఎవరి హిప్నాసిస్ అంటే సెల్ఫ్ హిప్నాసిస్ యు హిప్నాటైజ్ యువర్ సెల్ఫ్ నిద్రలు వేస్తున్నా నేను మోగుడిని నేను భార్యని నేను భర్తని నేను తండ్రిని కొడుకుని నేను ఇది నేను అది సెల్ఫ్ హిప్నాసిస్ ఇది నా ఇల్లు అది హిప్నాసిస్సా సత్యమా మీలో ఎవరైనా చెప్పండి పెద్దలు అది హిప్నాసిస్ కాదది కాబట్టి నేను పుట్టాను ఇట్ ఈస్ సెల్ఫ్ హిప్నాసిస్ దీంట్లో సత్యమేం లేదు కాబట్టి ఎవడైతే పుట్టాను అంటాడో జాతం దస్య హిజాయితే పుట్టింది పుట్టాను చెప్పాలి అంటే వాడి వాక్యము యథార్థంగా పుట్టుట అనేది చాలా అసందర్భమైనది ఏం అభిప్రాయం జాతం తస్ జాయే అంటే చూద్దాం భాష్యకారులు ఏమంటారు అను ఏం హి శృతివాక్యశతై సబాహ్యాభ్యంతరం అజమాత్మతత్వం అద్వయం నతోన్యదస్తి నిశ్చితమేత చాలా శృతివాక్యాలు కోర్చేసుకుంటూ వస్తున్నారు నేతి నేతి అంతకుముందు నేహనా నాస్తికించన మూర్తామూర్త బ్రాహ్మణము ఇంకా అంతకుముందు ఎవేవో వాక్యాలు కూడా కోట్ చేసుకుంటూ వచ్చారు గౌడపాదాచార్యు ఇప్పుడు ఈ విధంగా వందలాది ఉపనిషద్వాక్యాలని మనం ప్రతిపాదన చేయవచ్చు వాటి తాత్పర్యం ఏమిటంటే బాహ్యము అభ్యంతరము అనే విభాగములకు అతీతమైనది అటువంటి విభాగములు లేనిది బాహ్యము తనయందే ఆభ్యంతరము తనయందే కలిగినది అజము పుట్టుక లేని ఆత్మతత్వము మీరు అనుకోవచ్చు ఏమిటి పుట్టుక గురించి ఇంత హడావిడి చేస్తున్నాడు నేనే హడావిడి చేయట్లా ఆచార్యులు గౌడపాదులు శంకరులు వాళ్ళు మాత్రం అంత ఎందుకు హడావిడి చేయాలి ఇప్పుడు గౌడపాదులు చెప్పారు కాబట్టి మనం వాళ్ళ త్వరకే ఉపక్కర్లా మనం కూడా ఆలోచించుకోవాలి శంకరులు దారి చూపిస్తారు శంకరులు చెప్పారు కాబట్టి మనం దాన్ని అంగీకరించక్కర్లా మన అనుభవానికి మనం తెచ్చుకోవాలి ఎందుకు వీళ్ళు ఇంతలా చెప్తున్నారు ఈ పుట్టుక గురించి ఎంతకాలం నుంచి అవుతున్నాం ఈ పాఠం మనం ఎన్ని మాసాలైనా ఇంకా అజము పుట్టుక అదే గోళ ఎందుకని ఇంకా దేర్ ఇస్ నో ఫర్దర్ మూవ్మెంట్ ఎట్ ఆల్ ఎందుకని అంటే చూడండి మనం ఏదైతే సంసారం ఈ సంసారం కూడా నేను పుట్టాను అనే దాని చుట్టూ నిర్మాణమై ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ ఇట్ ఇప్పుడు నేను పంజాబీ నేను మద్రాసి నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుణ్ణి నేను నేను ఇది నేను అది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి పుట్టుకనబట్టి వచ్చాయి నేను మధ్యవయసు వాణ్ణి ముసలివాణ్ణి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పుట్టుకనబట్టి వచ్చేది అసలు మౌలికంగా దేహాభిమానం కూడా జాతాభిమాన పుట్టుక యొక్క అభిమానం నుంచి వస్తుంది అంచేతను మీరు మూలం నుంచి నరుక్కు రావాలి విషవృక్షాన్ని మూలం నుంచి నరుక్కురావాలి ఆకులు దూస్తే సరిపడదు ఆకులు దూస్తే మళ్ళీ పెడుతుంది ఆకులు కాబట్టి యు ఎగ్జామిన్ యువర్ హెడ్ యు ఎగ్జామిన్ యువర్ నోషన్ ఆఫ్ బీయింగ్ బోర్న్ అక్కడి నుంచి నువ్వు దాన్ని వర్కౌట్ చేసుకురా యూ అండర్స్టాండ్ నేను పుట్టలేదు అని నువ్వు తెలుసుకో దాంతో ఈ వయస్సు యొక్క భారం పోతుంది ఉదాహరణకి నేను నేనంటే వ్యక్తిగతంగా నేనని కాదు నేను కావచ్చు మీలో చాలామంది కావచ్చు నేను పెద్ద వయస్సు వాడిని అనే ఆలోచనే ఉండదు దేహం దాని దేహం ఉంటుంది దానికి ఉండే సుఖ దుఃఖాలు ఉంటాయి మధ్య వయస్సులోనూ ఉంటాయి వృద్ధాప్యంలోనూ ఉంటాయి నేను పెద్ద వయస్సు వాడిని నాకు ముసలితనం వచ్చేసింది అనే ఆలోచన వీడిలో ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడే వాడు రోగివాడు యు రిమైన్ ఎవర్ ఎలర్ట్ ఎలర్ ఎడ్జైల్ ఓన్లీ వెన్ యూ డిస్కవర్ యువర్ టైమ్లెస్నెస్ ఐ ఆమ్ టైమ్లెస్ ఐ ఆమ్ టైమ్లెస్ అని తెలుసుకోవాలంటే మీరు వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైన సమాజ సంబంధమైన మతపరమైన సంస్కృతి కల్చర్ అంటారు సంబంధమైన ఇన్ని రకముల కండిషనింగ్ మీరు నిరాకరించాల్సి ఉంటుంది అంటే అర్థం ఏంటి మీరు ఇంతకాలము మీ గురించి మీరు తెలుసుకున్న సమాచారాన్ని అంతని కూడా అంతా కూడా కట్టగట్టే అవతలు పారాయాల్సి ఉంటుంది హో లాట్ ఆఫ్ ఇట్ దాంట్లో ఇంకా మిగుల్చుకునేది ఏది ఉండదు అప్పుడు మీ స్వరూపం నేను తెలుస్తుంది అప్పుడు బాహ్యము ఆభ్యంతరము అనే భేదములు లేనిది అజము అద్వయము అయిన ఆత్మతత్వము ఆ చైతన్యంలోనే సర్వం ప్రకాశిస్తోంది ఆ చైతన్యం కంటే మరి ఒకటి లేదు అనే సత్యాన్ని అనేక శృతివాక్యముల ద్వారా నిశ్చయించడమైనది అనే అవతారిక ఈ అవతారిక రేపు ఫ్చాతం ఓం పూర్ణమ పూర్ణముదర్ణమాదా పూర్ణమేవాశిషే శాంతి